గణపతి బ్రహ్మణస్పత ఆనశ్వణతి సీత సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శాచార్యమ్యమాదాచార్యపర్య వందే గురుపరంపరా ఆత్మస్వరూపంధుగణ మనం ఎనిమిదో శ్లోకం చూస్తూ ఉన్నాము ఒకసారి అందాము రసోహమప్సు కౌంతే ప్రభాస్మి శిశ ప్రణవసేదరుణ్ణి తెలుసుకునేటువంటి సందర్భాలు మూడు ఉంటాయి ఒకటి రెండు మూడు స్టెప్స్ ఫస్ట్ స్టెప్లో ఒక ఇష్టదైవము అని అంటారు ఒక రూపాన్ని మనకి నచ్చిన రూపాన్ని మనం స్వీకరించి ఆరాధించటం ఆ రూపంగా ఈశ్వరుడు ఉంటాడు అనేది ఫస్ట్ స్టెప్ అది దీనికి స్వామి వివేకానంద ప్రిలిమినరీ స్టెప్ని పేరు పెట్టారు ఆయన పెట్టిన పేరు అంటే ప్రాథమికమైన మెట్టు రెండవ స్టెప్ ఏమిటంటే ఈశ్వరుణ్ణి ఒక వ్యక్తిగా రూపము లేక ఆకారము అనేప్పటికీ ఒక వ్యక్తిత్వ భావన వచ్చేస్తుంది పైగా మానవునికి తనయందు తనకు వ్యక్తిత్వ భావన దృఢంగా ఉన్న కారణంగా తాను ఏదో దాని బేసిస్ మీద ఇతరమును తెలుసుకునే ప్రయత్నం మానవుల్లో ఉంటుంది దానికి చెప్పాలంటే సూర్యుణ్ణి ఎదురుకుండా నిలబడి దండం పెట్టచ్చు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ కానీ జనాలు ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్తారు వెళ్ళి దండం పెట్టేస్తారు గమనించారా ఎందుకంటే ఎదురుకుండా ఉన్న సూర్యుడిలో మీకు ప్రకాశం తెలుస్తుంది తప్ప ఒక కిరీటం పెట్టుకునే ఒక మనిషిలా కనపడదు అది కావాలి ఆ దృష్టి అలా ఉంటుంది కాబట్టి ఎదుర్కొండా ఉన్న సూర్యుడు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆ ఎదురుకుండా కనపడే సూర్యుడికి వెనకాల ఒక రూపం మనిషిని పోలిన రూపంగా ఒకటి ఉంటుంది అది సూర్యదేవత దాన్ని మనం దండం పెట్టాలి దాన్ని దండం పెట్టాలంటే దేవాలయానికి వెళ్లాల్సి ఆ విధంగా దృష్టి ఉంటుంది మానవుని యొక్క దృష్టి అలా ఉంటుంది కాబట్టి అది ప్రిలిమినరీ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటంటే ఈశ్వరుని ఒక వ్యక్తిగా కాకుండా ఒక తత్వంగా తెలియడం ఈ ఫస్ట్ స్టెప్కే మరో పేరుంది సగుణ సాకార సగుణ సాకారము సెకండ్ స్టెప్ లో వ్యక్తి కాదు తత్వము దాన్ని సగుణము అని అంటారు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఏ సూర్యకాంతి గలదో అది సూర్యభగవానుడు వెన్నెలయే చంద్ర భగవానుడు ఈ పృథివీయే పృథివీ దేవత మీకు ఇంకో దృష్టాంతం చెప్తా అంటే సగుణ సాకారం మనిషి మస్తిష్కంలో ఎంత బలంగా ఉంటుందన్న దానికి ఇంకో దృష్టాంతం ఏమిటంటే రాజమండ్రి వెళ్తే గోదావరి నదిలో స్నానం చేసి అక్కడ విగ్రహం ఒకటి ఉంటుంది గోదావరి మాత విగ్రహం దానికి పూజ చేసుకుంటారు నది నది వది వాట్ ఈస్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి అది సగుణ సాకారము నెక్స్ట్ స్టెప్ ఏమిటి సగుణం తత్వము ఒక వ్యక్తి అని కాదు తత్వము ఆ స్టెప్కి మనిషి రావాలంటే తన స్వరూపాన్ని గురించి కూడా తను కూడా ఒక జీవ తత్వముగా తనని తాను ప్రాణశక్తి అనే తత్వంగా తనని తాను తెలుసుకునేటువంటి ఆ స్థితి వచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి తత్వంగా దర్శించే లక్షణం ఉంటుంది అంచేతే శ్రీకృష్ణుడు కూడా ఒక చోట మాం వేత్తి తత్వత అంటాడు నన్ను తత్వరూపముగా తత్వముగా తెలుసుకుంటారు అంటాడు అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవటంలో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి మాంవెత్తి రూపత మాం వేత్తి గుణత మాం కాబట్టి అది సగుణ సగుణ రూపంగా ఈశ్వరుణ్ణి ఒక తత్వంగా తెలుసుకోవటం పృథివీ దేవత ఈశ్వరుడు పృథివీ దేవత రూపంగా ఉన్నాడు సూర్య భగవాను రూపంగా చంద్రుని రూపంగా ప్రభాస్మి శిశి సూర్యయో ఎట్సెట్రా ఇక ఫైనల్ నిర్గుణము నిర్గుణం వచ్చేప్పటికీ అహం బ్రహ్మాస్మి ఉంటుంది ఇంకా అక్కడ అద్వైతమే తప్ప ద్వైతం ఉండదు ఇది స్టెప్స్ ఈ స్టెప్స్లో భగవద్గీతలో ఆ ప్రిలిమినరీ స్టెప్ ఉండదు అది పురాణిక ఉంటుంది ప్రిలిమినరీ స్టెప్ భగవద్గీతలో ఉండే స్టెప్ ఏమిటంటే సెకండరీ స్టెప్పే అండ్ ఫైనల్ స్టెప్ ఈ రెండు ఉంటాయి మంచిది భాష్యం చూస్తూ ఉన్నాము అందాము రస ఇతి అవతారికి చూసాం ఇంతకు ముందు ఆ రసోహం అపాం య సార రస తస్మిరూతే మయి ఆప్రోతా ఇతమప్సూరసం ప్రభాస్మి शशिशूर्यो अच्छा अभी अणव ओंकार सकल वेदमे ओंकार तस्वीर प्रणवभूते मयी वेद प्रोता अब वस्त्र దారము ఓత్రోత భావముగా అధిష్ఠానమవుతూ ఉంటారు అంటే వస్త్రము దారమునందు పుట్టి దారమునందు నెలకడ మనుగడ సాగించి మళ్ళీ దారంలో విలీనం అయిపోతుంది మీకు ఒకటే దృష్టాంతం ఈ కొంతమంది ఈ నీటింగ్ చేస్తూ ఉంటారు ఒక పెద్ద ఉండ ఒకటి తీసుకుంటారు రెండు ఊట్లాంటివి ఉంటాయి అవి ఇలా ఇలా చేస్తూ ఉంటారు మళ్ళీ క్లాసులో కూర్చున్నప్పుడు కూడా చేస్తారు అలాగే అలా అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు అలా చేస్తూ ఉంటారు అలా చేస్తుండగా చేస్తుండగా చొక్కా చెయ్యి వస్తుంది ఏమంటే మళ్ళీ మళ్ళీ చేస్తుండగా మెడ వస్తుంది ఇంకా చేస్తుంటే ఇంకో చెయ్యి వస్తుంది ఆ తర్వాత వక్షస్థలం వస్తుంది ఆ తర్వాత మిగిలిన భాగం వస్తుంది ఆఖరణ చిన్న ముడేస్తారు ఇప్పుడు ఈ ట్రంక్ రెండు చేతులు మెడ ఇవన్నీ దేనియందు నిలిచి ఉన్నాయి ఓతప్రోత భావముగా దారమునందు నిలిచి ఉన్నాయి ఓకే ఆ తర్వాత ఏం చేస్తా ఉంటే ఆ మూడుని చూడండి ఇక్కడ చిన్న మూడో ఒకటి వేసి ఫైనల్గా మూడేస్తారు ఆ మూడి విప్పి ఇలా లాగడం ప్రారంభించారు అనుకోండి ఇలా లాగితే ఆ లాగిందాన్ని ఎలా మళ్ళీ చుట్ట కింద చుట్టేస్తూ ఉండాలన్నమాట లాగుతుంటే ఇప్పుడు నడువు ఏమవుతుంది దారంలో గడిపోతుంది తర్వాత మెడ దారంలో కలిపోతుంది కుడి చెయ్యి దారంలో గడిపోతుంది ఎడమ చెయ్యి దారంలో గడిపోతుంది అంత దారంలోకి వెళ్ళిపోయింది అర్థమైందండి ప్రాసెస్ ఆ విధంగా ఓంకారము నుంచి ఏం సరిగ్గా వాయిస్ ఆ విధంగా ఓంకారం నుంచి సకల వేదములు పుట్టి ఓంకారము నందే సకల వేదములు మనుగడను సాగి మనుగడను కలిగి ఉన్నాయి మళ్ళీ ఫైనల్గా ఓంకారమునందే విలీనమైపోతాయి కొంచెమైనా వినపడుతుందా అసలు ఏమీ వినపడుతున్నా అంత మాత్రం వినపడింది కదా మంచిది ఆ ఓంకారము నేను అంటున్నాడు ఆయన ప్రణవభూతే మయీ ఓంకారమునై ఉన్న ప్రణవ భూతే అంటే భూతం అంటే భూతం అనుకున్నారు భూతం అంటే తెలుగు భూతం కాదు సంస్కృత భూతం భవతి భూతం సో ప్రణవమునై ఉన్న మయీ నాయ ప్రణవభూతము అంటే ప్రణవభూతము స్త్రీభూతము పురుష భూతము లాగా మంచిది అటువంటి నాయందు సక ఇప్పుడు బాగా వస్తోంది లేదు బాగా వస్తోంది సకల వేదములు ఓతప్రోత భావంతో నిలిచి ఉన్నాయి तर तथा खे आकाशे शबद सारभूतः आकाशम ओकर सार शब आकाशा की गुणव शब्दों पुष्प सारमेटी गंधम फलम ओक सारमेंटी रसम आधा आकाशम ओक्त सारमेमी अटे शब्द కాబట్టి ఆకాశమునందు నేను సారభూతమైన అంటే రసమై రసమున్నా సారమున్నా ఒకటే సారభూతమైన శబ్దమునై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే ఖం ప్రోతం అట్టి నాయందు అంటే శబ్దముగా ఉన్న నాయందు ఈ ఆకాశము ఓత భావంతో నిలిచి ఉన్నది అంటే ఎప్పుడూ కూడా సూక్ష్మము స్థూలము రెండు ఉంటాయి శబ్దము సూక్ష్మం తన్మాత్ర శబ్దం నుంచి స్థూలమైన ఫిజికల్ స్పేస్ పుట్టింది అది ఒక వ్యవస్థ అంచే సూక్ష్మమునందు స్థూలము నిలిచి ఉంటుంది ఓతప్రోత భావంతో కాబట్టి ఆకాశమునకు మూలమునందు ఉండే శబ్ద తన్మాత్ర ఏది గలదో అది భా పౌరుషం యునృషూ తస్మిన్షేషా ప్రోత కాబట్టి మనుష్యత్వనయు మనిషి నిలబడి ఉంటాడు మనిషి అన్నది ఒక వ్యక్తి మనుష్యత్వన సర్వజనసాధారణంగా ఆ సర్వజనసాధారణమైన మనుష్యత్వభావం అనేది కలదో అది నా స్వరూపం అంటే అది చైతన్యం ఆ విజ్ఞానశక్తి క్రియాశక్తి యొక్క సమాహారము నాకు పురుష అని పేరు ఆ సమాహారము నేనే పురుష అని పేరు ఎందుకు వచ్చిందంటే పురిషే ఇది పురుష ఇప్పుడు ఈశ్వరుడికి గిరిశ అని పేరుంది ఎప్పుడైనా విన్నారా గిరిశ ఎందుకంటే గిరియందు ఉన్నవాడు గిరి గిరి అంటే కైలాసగిరి కైలాస పర్వతంలో ఉన్నాడు అంచేత ఆయనకి గిరీశ అని పేరు అలాగే ఆయనకి వైకుంఠనాథ అని పేరు ఎందుకంటే వైకుంఠం ఉన్నవాడు వాస్తవంలో ఆ గిరి ఇదే ఇదే గిరి గిరి ఎలా ఉంటుంది అలా నిటారుగా ఉంటుంది పృథివీ మీద ఇది కూడా అలాగే ఉందిగా తర్వాత ఆ వైకుంఠం కూడా ఇదే ఈ హృదయానికే వైకుంఠం అని పేరు భ్రూమధ్యానికి కాశీ అని పేరు కాబట్టి శివుడు ఇక్కడ ఉన్నాడు విష్ణువు ఇక్కడే ఉన్నాడు వాస్తవంలో శివుడన్నా విష్ణువు అన్నా నువ్వే అని ఫైనల్గా శృతి చెప్పబోతోంది ఆ స్థితికి వెళ్లాల్సి ఉంటుంది మంచిది కాబట్టి పురుషైతే ఈశ్వరుడు పురుషుడు ఎందుకంటే పురమునందు ఉన్నవాడు పురము అంటే ఇది పురము బ్రహ్మపురము అని పేరు దేనికి ఈ బ్రహ్మపురంలో ఆ చైతన్య రూపంగా క్రియాశక్తికి విజ్ఞానశక్తికి మూలమై ఉన్నాడు కనుక आ ईश्वर के पुषुड़ पौरषु तरह श्लोक पुण्यो गंध पृथिव्या तेजश्चास्म विभासौ जीवन सर्वूतेषु तपस्ास्पस्वी पृथिवीएं और गंधव ఆ గంధం ఎప్పుడూ సుగంధంగానే ఉంటుంది ఇప్పుడు మీరు ప్రకృతిని మనిషి చెడగొట్టకుండగా దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఉండే గంధము సుగంధంగా ఉంటుందా దుర్గంధంగా ఉంటుందా సుగంధంగానే ఉంటుంది మనము వేలు పెట్టి అంటే హస్తక్షేపం చేసి మనం చెడగొడితే అది దుర్గంధం అవ్వాలి కానీ అదర్వైజ్ దాని దారిని దాన్ని వదిలేస్తే అది సుగంధంగా ఉంటుంది పృథివీ యొక్క లక్షణం అది మనం దుర్గంధాన్ని మనం అక్కడ పడేసి వస్తే దుర్గం ఏదో ఆహారం వేశారనుకోండి అది దుర్గంధ భూయిష్టంగా తయారవుతుంది అనుకోండి దాన్ని కూడా డిగ్రేడ్ చేసేసి ఫైనల్గా మళ్ళీ సుగంధం కింద మార్చేటువంటి శక్తి కూడా పృథ్వీకి ఉన్నది కొంత టైం పడుతుంది కాబట్టి పృథివీ ఎందు సహజంగా ఆ సుగంధము గలదు అయితే మన ముక్కులు ఈ ఆర్టిఫిషియల్ ఆ కృత్రిమమైన సెంథెటిక్ అంటారు సెంట్స్ అవన్నీ పీల్చి పీల్చి మన ముక్కులకి అసలు సుగంధాన్ని గ్రహించే శక్తే తగ్గిపోతుంది అటువంటిప్పుడు మీకు ఆ పృథ్వీయందు సూక్ష్మ రూపంగా ఉండే గంధము మీకు తెలియతుంది చిన్నపిల్లలు మట్టిని నోట్లో పెట్టుకుంటారు ఎందుకని ఇంకా వాళ్ళ ముక్కుకి ఆ మట్టి ఒక సుగంధం అనుభవానికి వస్తుంది మట్టిలో సుగంధం మనకి అనుభవం రాదు మనకు కొంచెం సెంటు తీసి ముక్కులో పోస్తే కానీ అసలు ఏమీ ఒక స్థితి లభించదు ఎందుకంటే ఆ రిసెప్టర్స్ అన్నీ కూడా అవన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి ఈ హార్ష్ సెంట్స్ని పీల్చి పీల్చి రిసెప్టర్స్కి అసలు ఎక్కడ దానికి సెన్సిటివిటీ ఉండదు కాబట్టి వేరే స్పెళ్లలో సెన్సిటివిటీ ఉంటుంది సో ది పాయింట్ ఈజ్ మీరు కనుక ఈ సింథెటిక్ సెంట్స్ అండ్ పెర్ఫ్యూమ్స్ వాటి వెళ్ళడం మానేస్తే మీకు ప్రకృతి యొక్క సుగంధము అభ్యాసం అది మీరు తెలుసుకోగలుగుతారు మైదానంలో నడుస్తుంటే ఆ గిడ్డికో సుగంధం ఉంటుంది ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు నేల నుండి ఒక సుగంధం వస్తుంది మీరు అది కూడా మీకు తెలుస్తుంది చాలా సున్నితంగా ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ సుగంధం అది చాలా పవిత్రమైనది దాంట్లో అపుణ్యము దుర్వాసన అనేది పృథ్వీంలో ఉండదు అంచేత కానీ మనిషి కనుక దుర్వాసన కలిగిట్లా చేయగ చేయగలుగుతాడు మనిషి కాబట్టి మనిషి దుర్వాసనని సృష్టించకపోతే పృథివిని దానంతటా దాన్ని విదిలేస్తే దాని ఎందు పుణ్యగంధమే ఉంటుంది ఆ పుణ్యగంధము అంటే పవిత్రమైన గంధము నా స్వరూపమే అని అంటాడు పుణ్యోగంధ మీరు కనుక అసలు ఈశ్వరుని యొక్క విభూతి తత్వాన్ని అర్థం చేసుకుంటే నిరంతరంగా ఈశ్వర చింతనంలో గడపచ్చు సర్వమునందు ఈశ్వరుడే ఉన్నాడు నిజానికి ఈశావాస్యమితం సర్వం ఈ సర్వము ఈశ్వరునిచే కప్పివేయబడి ఉన్నది భాష్యకారులు ఏమంటారు చూడండి పుణ్య సురభి గంధ పృథివ్యాం చాహమస్మి అది పుణ్య అంటే సురభి చూడండి పుణ్యం అంటే పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తారడానికి కాదర్థం సురభి దుర్గంధానికి ఆపోజిట్ సుగంధము అది పుణ్యగంధము అంటే పుణ్యగంధం అంటే ఏదో పుణ్యం వస్తుందని కాదు సుగ ప్రతిదానికి అకౌంట్ పుణ్యం అకౌంట్ కాదు కదా ఇప్పుడు గంధం ఉన్నది ప్రతిదానికి అకౌంటు ఇది ఆ దృష్టి కొంత ఈ మన లోకంలో ఉండే దృష్టే అక్కడ పుణ్యం దగ్గర పెట్టకూడదు అలాగా కాబట్టి ఇప్పుడు దేవునికి దండం పెట్టాం కొంత పుణ్యం వచ్చింది ప్రసాదం తిన్నాం మరికొంత పుణ్యం వచ్చింది చుట్టూ ఒకసారి తిరిగాం కొంత పుణ్యం వచ్చింది అక్కడ తులసి ఉంది దాన్ని వాసన చూసేస్తే మరికొంత పుణ్యం వచ్చి అందరూ వెళ్ళిపోయి దాన్ని వాసన చూసేయటం దాన్ని నలిపేస్తే ఇంకా పుణ్యం వస్తుందంటే నలిపేయడం అలాగే కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ పుణ్యం వచ్చేది ఏదో ఉంటుంది కాబట్టి పుణ్య గంధ అంటే మామూలుగా మన అకౌంట్లో వేసుకునే పుణ్యం కాదు ఓకే మరి అది ఏమిటది సురభిర్గంధ పరిమళము రూపంగా ఉండే గంధము అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది దుర్గంధం ఒకటి ఉంది మనిషి సృష్టించే దుర్గంధం ఒకటి పక్కనే ఉంటుంది అందుకోసం ఇలా చెప్పాల్సి వచ్చింది సో ఆ సురభిగంధం ఏది గలదో పరిమళముతో కూడిన గంధం ఏది ఎందుకంటే దుర్గంధం కూడా గంధమే అందుకోసం విశేషణాన్ని అలా వేశారు అది నా అది పృథివీ ఎందు అది నా తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పృథివీ స్థూలమైన పృథివి తన్మాత్ర నుంచి పుట్టింది గంధ తన్మాత్ర నుంచి పుట్టింది అదొక వ్యవస్థ సృష్టి ప్రక్రియలో వేదాంత సృష్టి ప్రక్రియలో ముందు తన్మాత్ర పుట్టి తర్వాత స్థూలమైన పృథివీ పుడుతుంది పంచీకరణం ద్వారా సో ఆ తన్మాత్రయందు పృథివీ ఓతప్రోత భావంతో నిలిచి ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీరు ఆలోచించండి చెట్టు నుంచి విత్తు పుట్టిందా విత్తు నుంచి చెట్టు పుట్టిందా అని అడిగారు అనుకోండి మీరు దీంట్లో ఆలోచించ దానికి అలాగే చెప్పలేమని అనకూడదు దానికి సమాధానం చెప్పాలి ఎలాగంటే రూలు స్థూలము సూక్ష్మము నుంచి పుట్టుము అది రూల్ అది ఇప్పుడు చెప్పండి చెట్టు నుంచి విత్తు పుట్టిందా విత్తు నుంచి చెట్టు పుట్టిందా విత్తు నుంచి చెట్టు పుట్టిందా ఎందుకంటే చెట్టు స్థూలము విత్తు సూక్ష్మం అదే రూలు ఆ రూల్ ప్రకారం గంధము సూక్ష్మము పృథివీ స్థూలమైన పృథివీ స్థూలము ఇప్పుడు దేని నుంచి ఏది పుడుతుంది సూక్ష్మగంధం నుంచి స్థూలమైన పృథివీ పుడుతుంది కాబట్టి సూక్ష్మగంధము కారణము పృథివీ కార్యము కార్యము కారణమునందు ఓతప్రోత భావంతో నిలిచి ఉంటుంది అది రూలు కాబట్టి శంకర్లు చెప్తున్నారు అటువంటి నాయందు గంధరూపంగా ఉన్న నాయందు గంధభూతేమీ గంధమై ఉన్న నాయందు పృథివీ ప్రోత ప్రోత అంటే ఓతా ప్రోతా అని ఆ ఓతా కూడా తెచ్చుకోవాలి ఓతా కనపడితే ప్రోత పెట్టాలి ప్రోతా కనపడితే ఓతా పెట్టాలి రెండు అలాగా అస్తమాను ఓతా ప్రోత అనక్కర్లా పడుగు పేక అలాగా పుణ్యత్వం గంధస్ స్వభావత అబాదిషూ ప్రసాదే పుణ్యత్వోపలక్షణార్థం గంధము పుణ్యము అంటే ఏమిటండి ఏమిటి పుణ్యగంధం అంటే ఏమిటి ఏమీ లేదండి పృథివిలో తనంత ఉన్న గంధమేదో అదే పుణ్యగంధం స్వభావత ఏవ దర్శితం పృథివ్యాం స్వభావం స్వభావము చేతనే ఉంది దాన్ని మనం చెడగొట్టకూడదు దాన్ని సుగంధము ఇప్పుడు పచ్చిక మైదానంలో నడిస్తే ఓ సుగంధం ఉంటుంది అదే ఆ గడ్డి నుంచి వచ్చిన సుగంధం గడ్డి కూడా పృథివీయే అడవికి వెళ్తే అడవిలో ఒక సుగంధం అడవి లోతుల్లోకి వెళ్తే ఇంకో రకం సుగంధం ఉంటుంది అడవి యొక్క పెరిఫరీలో ఎడ్జ్జిలో ఇంకో రకం సుగంధం ఉంటుంది రకరకాలుగా అంటే లోతుల్లోకి వెళ్తే మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది అప్పుడు దాని గంధం ఇంకో రకంగా ఉంటుంది సో కాబట్టి పృథ్వీయందు స్వభావసిద్ధంగా ఏ గంధము కలదో అది ఏ మరి ఇక్కడ పైన అప్సు దగ్గర పుణ్యోరస అనలేదే రసహ అన్నాడు తప్ప రసోహమప్సు కౌంటేయా అన్నాడు మరి అప్పులయందు కూడా మనం ఏదైనా ఉప్పు బాగా ఉప్పు ఎక్కువ వేశారనుకోండి లేకపోతే కారం పారేశారనుకోండి అప్పుల్లోనూ లేకపోతే చింతపండు గట్టిగా వేశారనుకోండి ఆ అప్పు నీరండి అప్పుడు ఆ అప్పు ఎలా ఉంటుంది ఆ రసము అది అనుకూలంగా ఉండదు కా కాఫీ కూడా అంతే కాఫీ కూడా బెట్టర్గా ఉంటుంది చేదుగా ఉంటుంది అందుకోసమే దాన్ని తినిపాలు పోయాలి షుగర్ వేయాలి ఇన్ని చేస్తే మళ్ళీ అది ఎంజాయబుల్గా ఒక లెవెల్కి వస్తుంది ఎందుకంటే చేదుగా ఉంటుంది సో చాక్లెట్ కూడా అంతే చాక్లెట్ కూడా చాలా చేదుగా ఉంటుంది అవేమి తినే పదార్థాలు కావు ఏదో వ్యామోహంలో పడి మనం అలాగే తింటూ ఉంటాం కానీ అంచే చాక్లెట్ కూడా బోలంతా మిల్క్ చాక్లెట్ అంటాడు మిల్క్ లేకపోతే అది ఎవరూ తినలేదు దాన్ని మిల్క్ వెయ్యాలి షుగర్ వెయ్యాలి ఆ చాక్లెట్ని తినాలి వాటెవర్ కాబట్టి రసం దగ్గర కూడా పుణ్యోరస అనాలి కదా అంటే ఇక్కడ పుణ్యోగంధ అని చెప్పిన దాన్ని బట్టి ఆ పైన పుణ్యోరస అక్కడ కూడా మీరు పుణ్యశబ్దాన్ని పెట్టుకోండి అంటున్నారు కాబట్టి మనము ఇంటర్ఫియర్ కాకుండా మనం హస్తక్షేపం చేయకుండా ఉంటే నీరు తనంత తానుగా దానికి ఒక మధురమైన రసం ఉంటుంది నీరు తీయగా ఉండడం ఏమిటండి అని మీరు ఆశ్చర్యపడద్దు ఎందుకంటే పంచదార తిని తిని తిని మన నాలుకకి ఆ సెన్సిటివిటీ పోయి దాంతో నీరు ఉంటే తీయగా ఉండదు నీరు చప్పగా ఉంటుందని మనం అనుకుంటాం నీరు చప్పగా ఉండదు నీరు కమ్మగా ఉంటుంది కమ్మగా ఉండడం అంటే తీయగా ఉండడం అనేది ఒకసారి నేను మా అమ్మగారిని ఏదైనా టిఫిన్ పెట్టమని అడిగితే అటుకులు పెట్టారు నేను అటుకులు తిన్నాను నాకు వద్దు అంటే ఎందుకు ఎందుకు వద్దు అంటున్నావు అంటే చప్పగా ఉంటాయంటే వారు వెరిమొహం తింటే తెలుస్తుంది నీకు తిను ట్రై చేయి ఒకసారి నోట్లో వేసుకుని ఒక కొద్దిగా నోట్లో వేసుకుని నవ్వి ట్రై చేయి అప్పు నవ్విన తర్వాత కూడా చప్పగానే ఉంటే నేను నీకు ఇంకేవ్వను ఇంకోటి ఏదైనా ఇస్తాను నువ్వు ట్రై చేయి ఎద్దుకేం తెలుసు అని సామెత కాబట్టి ఎంతంటే బుద్ధి బుద్ధిహీనుడికి ఏం తెలుస్తుంది అటుకుల రుచి అప్పుడు నేను అటుకులు రుచిగా ఉండడం నువ్వు ట్రై చేయి అంటే అప్పుడు కొద్దిగా అటుకులు తీసుకుని నోట్లో వేసుకుని నవ్వులు నవ్వులే నవితే తీగా ఉన్నాయండి అబ్బా స కాబట్టి చక్కటి చల్లని మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటాయి తీయగా ఉంటాయండి అవి పంచదార వేయకుండా తీగా ఉంటాయి పంచదార వేస్తే తీగా ఉండడం కాదు కాబట్టి అటువంటి సహజ సిద్ధమైన రసము అప్పుల ఎందు అప్పులంటే జలముల ఎందు ఏది గలదో అది కూడా పుణ్యరసమే ఆ పుణ్యరసము నేను అని తెలుసుకోవాలి అంటున్నారు సో అబాదిషు రసాదేహే పుణ్యత్వ ఉపలక్షణార్థం ఉపలక్షణము అంటే ఒకదాన్ని చూపించడం లక్షణం అంటే చూపించడం ఒకదాన్ని చూపించినప్పుడు దానికి దగ్గరలో ఉన్న వాటిని కూడా మీరు అలాగే చూసుకోవాలి అది రూలు ఉపా అంటే దగ్గరగా ఉండడం పుణ్యో గంధ అని గంధ శబ్దాన్ని పుణ్యంతో పుణ్య విశేషణం వేసి స్పష్టంగా చూపించారు కదా మీకు ఆ దాన్ని దగ్గరగా ఉన్నవాటికి దగ్గరగా ఉండడం అంటే రిలేటెడ్ దానికి సంబంధం ఉన్నది పృథివీ తర్వాత భూతం ఏమిటి అప్పులు అప్పుల్లో ఏముంటుంది రసం ఉంటుంది కాబట్టి పుణ్యో రసహ అలా అయితే నిప్పులకు కూడా పుణ్యమైన వేడి అక్కర్లేదు వేడికి పుణ్యం ఏమిటి పాపం ఏమిటి రసానికి పుణ్య పాపాలు ఉంటాయి ఆపోజిట్స్ రసానికి ఉంటాయి గంధానికి ఉంటాయి వేడికే ఉండవు వేడి అన్నీ ఒక్కలాగే ఉంటుంది వేడి అది కాబట్టి దానికి అక్కర్లా అప్పులకి ఎవరు సరిపడుతుంది వాయువు దగ్గర కొంచెం వేసుకోవచ్చు వాయువు యొక్క స్పర్శ స్మూద్గా ఉంటుంది నెల్లగా వీస్తే మరీ పరుషంగా వీచిందనుకోండి వాయువు తొట్టినట్టుగా ఉందనుకోండి అక్కడ స్పర్శ కఠినంగా ఉంటుంది అక్కడ మళ్ళీ మీరు విశేషణాన్ని వేసుకోవచ్చు ఆకాశం దగ్గర అనవసరం అయితే పోనీ ఆకాశం దగ్గర కూడా శబ్దానికి గుణం గనక పుణ్యశబ్దము కఠినమైన శబ్దము అని విశేషణాన్ని వేసుకోవచ్చు కాబట్టి ఎక్కడ ఆ పుణ్య శబ్దాన్ని వేసుకోవడానికి వీలుగా ఉంటే విశేషణం అది మీరు వేసుకోండి అని పుణ్యోగంధ దగ్గర నుంచి అలా వేసుకోవాలి ఆయన అంటున్నారు శంకరులు ఉపలక్షణార్థం అపుణ్యత్వంతో గంధాదీనా అవిద్యాధర్మాద్యపేక్షం సంసారిణ భూత విశేష సంసర్గ నిమిత్తం భవతి మరి పుణ్యగంధము పృథివిలో ఉన్నది సహజంగా ఉన్నది పుణ్యగంధమే అయితే మరి అపుణ్యగంధం అప్పుడప్పుడు అనుభవానికి వస్తుంది కదా దుర్వాసన అనుభవానికి వస్తుంది అలా ఎందుకు వస్తుంది అది కూడా పృథివిలోంచే వస్తుంది కదా దుర్వాసన ఈ అపుణ్యగంధం ఎందుకు వచ్చిందా అంటే ఏం చెప్పమంటారు అజ్ఞానం అని వేసుకోండి అవిద్య అజ్ఞానం ఈ అజ్ఞానం ఎందుకుంది అధర్మ అధర్మం ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పడానికి చెప్పాలని అనిపిస్తుంది చెప్తే కొంత ఇన్కన్వీనియంట్గా ఉంటాయి ఇన్కన్వీనియంట్ ట్రూత్ అని ఒక డాక్యుమెంటరీ ఉంది దానికి ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చారు ఇన్ ట్రూత్ అనే డాక్యుమెంటరీకి అంటే అది సత్యము కానీ చెప్పడానికి వినడానికి కూడా చాలా చేదు చేదు నిజము ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు మనం నదికి వెళ్తారు నది స్నానానికి వెళ్తే అక్కడ నదిలో స్నానం చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే సబ్బు వాడతారు నదిని కలుషితం చేస్తున్నావా లేదా తర్వాత నది ఎందు ఉమ్ముయుతారు ఉమ్ము వేస్తారు పుక్కులించి ఉమ్మేయడం కూడా దోషమే నదిలో అలా వేయడానికి వేరలేదు ఇప్పుడు మీరు బకెట్లో నీళ్లు పెట్టుకున్నారనుకున్నాను స్నానానికి నేను వచ్చి ఆ బకెట్లో పుక్కిలిని జుమ్మేస్తే మీరు స్నానం చేస్తారా దాంట్లో మరి ఆ పని నదిలో ఎందుకు చేయాలి నది కూడా అలాగంటిదే కా కొంచెం విశాలంగా ఉందని తప్ప తర్వాత నదిని నదిలో నాకు బాగా గుర్తు ఓసారి మేము కాలువలో ఈత కొడుతున్నాం ఈత కొట్టే కాళ్ళతో ఇలా తన్నుతారు కదా ఆ నీళ్లు వెళ్ళేవాళ్ళ మీద పడతాయి ఆ విషయం అలాంటి పెట్టి మేము లోతుకుపోయి ఈత కొట్టుకుంటున్నాం అప్పుడు మా నాన్నగారు స్నానం చేస్తున్నారు ఆయన పిలిచి నాన్న ఉపనయనం అయింది నీకు నది జలాలని పాదములతో తన్న రాదు అని చెప్పారు అంటే మరి నేను అడిగాను అయితే ఈత కొట్టకూడదా కొట్టకు ఈత కొట్టమన్నాడు చెప్పాడు నేను వేదం చదువుకోమన్నాం కానీ ఈత కొట్టమన్నావా నిన్ను ఈత కొట్టక్కర్లేదు వేదం చదువుకునే విద్యార్థులు ఈత కొట్టడం ఎందుకు అని చెప్పారు ఎందుకంటే కాలుతో తన్నాల్సి ఉంటుంది కదా ఆయన ఏం చేసేవారంటే స్నానం చేసిన తర్వాత బట్ట పుండుకోవాలి కదా అది గట్టు మీదకి వచ్చి పిండుకునేవారు నదిలో పిండివారు కాదు పిండితే ఆ జలాలు మళ్ళీ కొంత ఈ బట్టలో ఆ పౌడర్ అది మళ్ళీ నదిలో పడుతుంది గట్టు మీద పిండేవారు గట్టు మీద పిండితే మట్టిలో పడుతుంది అది ఫిల్టర్ అయిపోతుంది స్వచ్ఛమైన నీరు ప్రవచిస్తుంది సో ఆ విధంగా నది ఎందు అంతటి పవిత్ర భావన ఈశ్వరుని స్వరూపం అంటే కానీ మనం ఏం చేస్తాం పుణ్యం ఎక్కౌంట్ మొత్తం అందరికీ కూడా ఈ పుణ్యం అకౌంట్లో పడ్డారు డబ్బులు ఎక్కౌంట్ లాగా సో నదిలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది మనకి కాబట్టి స్నానం చేసేయడం పుణ్యం వేసేసుకోవడం అకౌంట్లో ఇంకా ఆ తర్వాత నది శుచిగా ఉందా అశుచిగా ఉందా ఇంకా నేను అనవసరం ఆ విధంగా అక్కడ నేను ఒకప్పుడు నదీ స్నానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చేస్తూ ఉండేవండి ఇంకా తర్వాత నదీ స్నానం మానేశాను నేను ఎందుకంటే నదీ స్నానం చేసే పరిస్థితి కనబడదు చాలా కలుషితం అయిపోయి నదులు యమునా నది ఒక మురికి కోపంలాగా తయారైంది గంగానదికి ఇంకా ఆ దుస్థితి అంతలా రాలేదు కానీ యమునా నది అయితే మటుకు మీరు స్నానం చేయలేరు చాలా కష్టం యమునా నదిలో స్నానం చేయటం చాలా కలుషితం అయిపోయింది రాజమండ్రిలో గోదావరి స్నానం చేయడం చాలా కష్టం నేను అంచేత కొవ్వూరు పోతూ ఉండేవాడిని కొవ్వూరులో గోదావరి స్నానం కొంత బెటర్ అనే అభిప్రాయం రాజమండ్రి కంటే కొంత నయమనే సో ఈ విధంగా ఆ విద్య అజ్ఞానము అధర్మము వీటి వల్ల పృథివిలో దుర్గంధమును మనం క్రియేట్ చేస్తున్నాం పొల్యూట్ చేసి నదీ జలముల ఎందు కూడా మనం గంధాదులు పృథివిలో దుర్గంధము నది ఎందు దుష్టమైన రసము అంటే నది నదీ కలుషిత కలుషితమైన రసము ఈ విధంగా ఇవన్నీ కూడా మనుష్యుల్లో ఉండే అధర్మాన్ని బట్టి అజ్ఞానాన్ని బట్టి వచ్చే తప్ప సంసారిన అధర్మ ఆది అపేక్షం అవిద్య ఉంది అధర్మం ఉంది దీన్ని బట్టి ఆది శబ్దం చేత ఇంకేమైనా వేసుకోండి మీకు కామక్రోధాలు ఉంటాయి అవీటన్నిటినీ బట్టి తృష్ణ అంటే ఈ ఇండస్ట్రీ ఒకటి పెట్టడం పొల్యూట్ చేసి పట్టడం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు ఒకటి ఉంటాడు వాడికి లంతం ఇచ్చేస్తే వాడు ఊరుపుతాడు వీడు పొల్యూట్ చేసుకుంటూ పోతాడు మరి ఇప్పుడు వీడైతే లంతం పుచ్చుకుని ఊరుకున్నాడు కానీ మరి భగవంతుడు ఉన్నాడు కదా ఆయన పృథ్వీ రూపంగా ఉన్నాడు కదా ఈ అధర్మం అంతా ఆయన చూస్తూ ఊరుకుంటాడా చూస్తూ ఊరుకోడు ఆయన ఏం చేస్తాడంటే దానికి ఏదో పనిష్మెంట్ వేస్తాయి ఒకసారి ఓ ఇండస్ట్రీలో సోడియం సల్ఫేట్ సోడియం సల్ఫేట్ అని ఒక కెమికల్ ఉంది అది ఎక్కువగా ఉన్న నీరు నీటిలో ఒక అది ఎక్కువగా ఉన్న నీరు మన మామూలు మురికి నీరు వదిలినట్టుగా వదిలేస్తూ నేను అన్నాను సోడియం సల్ఫేట్ చాలా ఉంది దాన్ని ఎలా వదులుతారు పబ్లిక్ సూయర్ సిస్టమ్ లోకి వదలడానికి లేదది చాలా కలుషితంగా ఉంటుంది దాన్ని ట్రీట్ చేయాలి కదా అంటే పర్వాలేదండి ఇప్పుడు ట్రీట్ కంటంత డబ్బు అవుతుంది మరైతే మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారేమో అంటే అది మేము చూసుకుంటాం మీరు చింత చేయకండి ఎవరు వదిలే అంటే నేను అప్పుడు ఆ మాట అన్నాను ఇంకో మాట అదే అధర్మం అండి అంటే చూడండి మీరు ఏదైనా కెమిస్ట్రీ ఏమన్నా చెప్తే చెప్పండి ఈ ధర్మాధర్మాలు అక్కర్లేదు అని అంత మాట అనలేదు ఇప్పుడు నేనైతే అన్నా అది అధర్మం అండి అలా చేయకూడదు తప్పు అంటే కానీ ఎక్స్పీరియన్సీ అని ఒకటి ఉంది అప్పుడు అర్జెంటుగా డబ్బు సంపాదించేయాలి అలాగే చేసేవాళ్ళు తప్పనిసరిగా దానికి నష్టపోతారు ఆ తర్వాత ఇండస్ట్రీ మూత పడిపోయింది అది అలా వర్కౌట్ కదా అధర్మం చేయకూడదు పృథివీని కల్యూ పొల్యూట్ చేసేసి ఆ అధర్మ అదే అధర్మం ఆ ధర్మానంతా మూట కట్టుకుంటూ లక్షలు సంపాదించేసి లక్షల్ని కోట్లు చేసేసి ఆ కోట్లతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకుని దాంట్లో ఉండిపోతే మనం హ్యాపీగా ఉండగలము అనుకుంటే అంతకంటే అవివేకం అదే కానికోవట్లేదు అలా ఉండలేరు కూడా అలా ఉండదు హ్యాపీనెస్ అలా ఉండదు అది చాలా భ్రమ కాబట్టి ఎనీవే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను భూత విశేష సంసర్గ నిమిత్తం భవతి సో అవిద్యా అధర్మాది ప్రయుక్త భూత విశేష సంసర్గజన్య గంధాదయ అపుణ్యా మీకు భూతము భూత విశేషము అంటే పర్టికులర్ భూతము అంటే పృథివీ భూతం తీసుకోండి ఈ పృథివీ భూతం మీద మీ అజ్ఞానాన్ని మీ అధర్మాన్ని అప్లై చేస్తే ఏమో వస్తుంది అపుణ్యగంధం వస్తుంది మీరు అజ్ఞానాన్ని అధర్మాన్ని అప్లై చేయకపోతే దాంట్లో స్వత ఉండే గంధము పుణ్యగంధమే అలాగే జలం తీసుకుని దానికి అవిద్య అధర్మ అజ్ఞానాన్ని అధర్మాన్ని దాన్ని ఎందు ప్రవేశపెడితే ఆ భూతము నుండు మళ్ళీ దాని నుంచి అపుణ్యరసం వస్తుంది మీరు కనుక దాని దారిని దాన్ని వదిలేస్తే ఆ రసము పుణ్యరసమే చూడండి శంకర్లు అలా చెప్తున్నారు కాబట్టి పవిత్రంగా మనం ఉంచే ప్రయత్నం చేయాలి పృథివిని ఎప్పుడు దేవాలయాలు తీర్థయాత్రలు మనం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎంత చేస్తే అంతకే సంతోషం కానీ పృథివీ జలము ఆ రెండు ఈశ్వరుని యొక్క స్వరూపంగా భావన చేసి పృథివీ పృథివీని మర్యాదగా సో నిద్రలేస్తూనే సో విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే హే విష్ణుపత్ని ఈశ్వరుని యొక్క భార్య పృథివీ అంటే विष्णु कनस पत्नी अंत भार्यो सिम के उपयोगपड़ती पिकनिक अला विष्णु ओक स्वरूप अला पुराणिक विषय में भार्य अंट शक्ति विष्णु ओकर शक्ति विष्णु ओक विभूति अंत अभी दारशनिकाष विष्णु भार्य अंत पुराण भाषा भाषा मारपे का विषय और सो विष्णुपत्नी नमस्तु ओ विष्णुपत्नी नीत नमस्कार పాదస్పర్శం క్షమస్వమే కాళ్ళు పెడుతున్నాను నన్ను క్షమించాలి కాళ్ళు పెట్టడానికి తప్పనిసరి కాబట్టి అంతేగాని అలాగే నదీ స్నానం ఇచ్చాది సందర్భాల్లో కూడా చాలా పవిత్రంగా వాటిని మనం చూడాలి తప్ప మరోలా ఎప్పుడు చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి ఇదే సమస్య ఇప్పుడు మీరు సగుణాన్ని తెలుసుకోకుండగా సగుణ సాకారాన్ని మాత్రమే దేవుడు అనుకుంటే రాజమండ్రిలో మీకు విడ్డూరం కనపడుతుంది నదిని పొల్యూట్ చేసి వచ్చి గోదావరి తల్లి చుట్టూ ప్రదక్షిణాలు చేసిస్తూ ఉంటాడు నదిని పొల్యూట్ చేసి వస్తాడు అక్కడ గోదావరి ఒడ్డున విగ్రహం ఒకటి స్థాపించారు ఆ విగ్రహాన్ని ఇనాగరేషన్ మినిస్టర్ గారు చేశారు అది చూశారా విగ్రహానికి ఇనాగ్రేషన్ మినిస్టర్ గారు చేయకూడదు విగ్రహానికి సన్యాసి చేపిస్తారు ఎందుకంటే చెప్పాను కదా మీకు దాంట్లో ఉండే గుణదోషాలు సన్యాసి కవర్ చేసిపోతాడు అని చేత వాటి చేసి చేపిస్తారు ఇదే మినిస్టర్ గారి చేత ఇనాగ్రేట్ చేయడానికి ఏమైనా ప్రభుత్వం వాళ్ళ ఉపాధి హామీ పథకం కాదు కదా ఇది కాబట్టి అలా చేస్తారు ఇలాంటి విడ్డూరాలన్నీ రాజమండ్రి పుష్కరాల్లో విఐపి ఘాట్ ఒకటి ఉండేది వెరుగుదురా పుష్కరాల్లో స్నానం చేయడానికి విఐపి ఘాట్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ స్నానం చేసేటువంటి ఘాట్ అలా ఉండొచ్చా తప్పు కదది దేవుడి దగ్గర విఏపిలు అనే మాట ఎంత తప్పది యానీవే సో కాబట్టి నదిని పొల్యూట్ చేసి విగ్రహానికి చుట్టూ తిరిగేస్తానంటే ఓకే ఆ బాత చాలా తప్పది అలాగే పృథ్వీని పొల్యూట్ చేసి నేను వెంకటేశ్వర స్వామికి ఏమో నేను దక్షిణలు ఇచ్చేస్తాను లేదా హుండీలో వేసేస్తాను అంటే హుండీలో వేసేస్తే కవర్ అయిపోతుంది అక్కడికి అంటే వెంకటేశ్వర స్వామి అంటారేమో భూదేవి కదా అది గురించి వెంకటేశ్వర స్వామి అన్న భూదేవి కదా భూదేవి సమేత అనేదో ఉంటుంది కదా మరి నువ్వు నే నేలని పొల్యూట్ చేసి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేస్తానంటే ఎక్కడవుతుంది హుండీలో డబ్బులు వేసేస్తానంటే అయిపోతుందా అలా చేయకూడదు కాబట్టి పృథివీ ఆపహ అవి ఈశ్వరుని యొక్క విభూతులుగా గుర్తించి వాటి ఎడల అపుణ్య గంధాన్ని అపుణ్య రసాన్ని కలిగించే ప్రయత్నం మనం ఏమి చేయరాదు ఆ విషయాన్ని గుర్తించాలి ఇక అగ్ని దగ్గరకు వచ్చాము పంచభూతాలు కవర్ చేసుకుంటూ వస్తున్నారు పృథ్వైంది జలమైంది ఆకాశమైంది అగ్ని తేజశ్చాస్మి విభావసౌ విభావసు అంటే అగ్ని అంటే వసు అంటే సంపద అగ్నికున్న సంపద ఏమిటి విశేషమైన కాంతియే ప్రకాశమే ఆయన యొక్క సంపద భా భా అంటే కాంతి వేడి కూడా తేజస్సు అని అగ్నికి విభావసు పేరు అగ్నియందు తేజస్సు ఉంటుంది తేజస్సులో రెండు అంశాలుంటాయి కాంతి వేడి రెండు కలిస్తే తేజస్సు అంటారు కాంతిని తేజస్సు అంటారు కాంతి అంటారు వేడిని కూడా కాంతినే అంటారు వేడి అనే ఈ రెండు కలిసినప్పుడు తేజస్సు అనే పదాన్ని వాడతారు కాబట్టి అగ్నియందు ఉండేటువంటి తేజస్సు అగ్ని యొక్క తేజస్సు ఏమిటంటే తీర్థోదకంచ వన్శ నాణ్యత శుద్ధి అర్హత అని భవభూతి మహాకవి ఉత్తరరామతీర్థంలో ఉంటాడు తీర్థ తీర్థ జలము అంటే గంగా జలము అయితే మనిషి శుద్ధి కావాలంటే జలంలో స్నానం చేస్త జలంలో గంగా స్నానం చేస్తాడు మరి గంగా జలం శుద్ధి కావాలంటే దానికి ఇంక వేరే శుద్ధేం అక్కర్ల గంగా జలానికి ఇప్పుడు బంగారాలను శుద్ధి చేయాలంటే ఏం చేస్తారు నిప్పుల్లో వేస్తారు అగ్నిలో పుటం పెడతారు అగ్నిని శుద్ధి చేయాలంటే అగ్నికి వేరే శుద్ధ అక్కర్ల కాబట్టి తీర్థోదాకానికి శుద్ధక్కర్ల గంగా అగ్నికి శుద్ధాకర్ల స్వత సిద్ధంగానే శుద్ధంగా ఉంటాయి అటువంటి అగ్ని యొక్క తేజస్సు అలా శుద్ధిగా ఉండేటువంటి తేజస్సు తర్వాత అగ్ని యొక్క మహిమ ఏమిటంటే మీరు శుద్ధమైన దాన్ని వేసినా కాల్చేస్తుంది బూడిది కింద మలినమైన దాన్ని వేసినా కూడా కాల్చేసి బూడిది కింద మార్చేస్తుంది మలినమైనది వేస్తే అగ్ని మలినం అవుతుందా అవదు నాదత్త మలమగ్నివత్ మాలిన్యాన్ని అగ్ని స్వీకరించదు అగ్నికి మాలిన్యం అంటుకోదు వేసినా కూడా మాలిన్యం వేసినా కూడా అగ్ని పవిత్రంగానే ఉంటుంది అలాగే మహాత్ములు ఈ నాదత్త మలమగ్నివత్ అనేది దత్తాత్రేయ గీతలో ఏకాదశ స్కంధం ఉద్దవ గీత దత్తాత్రేయ గీత మహాత్ములు వాళ్ళు మాలిన్యాన్ని స్వీకరించారు మాలిన్యం అంటుకోదు ఇప్పుడు దత్తాత్రేయ మహర్షి ఓసారి కల్లు కాంపౌండ్లోకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్లతో ఏవో నాలుగు కబుర్లు చెప్పి వాళ్ళకి ఏవో నాలుగు మంచి మాటలు చెప్పవచ్చాడు ఆయనకి కళ్ళు కాంపౌండు కళ్ళు తాగిన దోషమో ఇలా కళ్ళు తాగరా ఆయన ఏమేమి కళ్ళు తాగితే దోషమే ఆ కళ్ళు దోషం ఆయనకు అంటుకుంటుందా అంటుకోదు అగ్ని వంటి వాడికి కాబట్టి ఆయన ఎక్కడున్నా ఆయనకి దోషం అంటుకోదు ఆ సందర్భంలో నాదత్తే మలమగ్నివత్ అని చెప్పారు కాబట్టి ఆ అగ్ని యొక్క తేజస్సు ఏది అది నేనే అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కేనోపనిషత్తు చదివిన వాళ్ళకు చక్కటి కథ కేనోపనిషత్తులో వస్తుంది దేవతలు విజయాన్ని సాధించారు కథలా వస్తుంది దేవతలు విజయాన్ని పొందారు విక్టరీ విజయం వచ్చిన వెంటనే పార్టీ చేసుకుంటారు ఈ దేవతలు కూడా ఓ పార్టీ ప్రోగ్రాం పెట్టారు విక్టరీ పార్టీ ఎలక్షన్ దెగ్గిన రోజు ఎలా ఉంటుంది పెద్ద పెద్ద ప్రొసెషన్స్ అవి ఎలా ఉంటుంది కదా అలాగే దేవతలు కూడా విజయంలో పెద్ద పార్టీ పెట్టుకున్నారు దాంట్లో అందరూ కలిసి మహోత్సాహంతో మేము విజయాన్ని సాధించాము మేమింతటి వాళ్లము అంతటి వాళ్లము అని ఇంద్రుడు అగ్ని వరుణుడు వాయుదేవత ఈ దేవతలు కూడా తమ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుని పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు అలా ఉందా పార్టీ అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఏం చేసాడు ఆయన ఒక పెద్ద భూతము వలె పెద్ద భూతం మహాభూతంలాగా పెద్ద ఆకారంలో వాళ్ల ముందు ప్రత్యక్షం ప్రత్యక్షం అయితే వాళ్ళు దూరం నుంచి చూసి ఎట్రైది ఎప్పుడూ మనం చూడలేదు మనకంట ఎప్పుడూ పడలేదు ఇలాంటి మహా పెద్ద ఆకారం దెయ్యంలాగా ఉంది ఎదునో యక్ష అంటారు ఈ యక్షం మనం ఎప్పుడూ చూసింది కాదు దీని తత్వం మనకి వాళ్ళు దేవతలు కదా మరి వాళ్ళ లోకంలో ఇదేదో పెద్ద దెయ్యం లాంటిది ఒకటి వచ్చి కూర్చుంటే దాని సంగతి ఏమిటో తెలుసుకోద్దా అప్పుడు ఇంద్రుడు ఇంద్రుడు మరి దేవేంద్రుడు దేవతలకి అధినాయకుడు ఆయన ఏం చేసాడంటే అగ్నిని పిలిచి హే అందు అగ్నిని పిలిచాడు అగ్నినో వాయువునో పిలిచాడు వాయువుని పిలిచాడు అనుకోండి హే వాయువు వెళ్ళేవిటో కనుక్కో అది ఎవరో కనుక్కో అని చెప్తాడు చెప్తే వాయుదేవుడు వెళ్తాడు వాయుదేవుడు వెళ్ళి అడుగుతాడు ఆ యక్షమును అడుగుతాడు ఏమని అడుగుతాడు హో యక్షమా యక్షము ఓ పెద్ద భూతానికి యక్షము పెద్ద ఆకారానికి యక్షము పేరు ఓ యక్షమా నీవెవరు అని అడుగుతాడు అడిగితే ఆ యక్షం అంటుంది నేను ఒక పెద్ద యక్షముననుకో ముందు నువ్వెవరో చెప్పు అని అడుగుతుంది అడిగితే నేనెవరో నీకు తెలియదా అదే నాకు తెలియదు నేను వాయుదేవి ఇది ఎలాగంటే స్టేట్ యొక్క గవర్నర్ వచ్చి ఎవరో మీరు చెప్పండి అంటే అది అవమానం చేసినట్టు కాదు ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని గేటు దగ్గర ఆపేసి చీఫ్ మినిస్టర్ గారిని సెక్రటేరియట్ గేట్ దగ్గర ఆపేసి మీ ఐడెంటిటీ కార్డు చూపించమంటే ఎలా ఉంటుంది అది అవమానం చేసినట్టు కాదు సో అదేవిధంగా వాయువుని నీ ఐడెంటిటీ కార్డ్ దేవితనో లేక నువ్వెవరో అడిగితే వాయువుకి కోపం వచ్చేస్తుంది నేను వాయువునయ్యా ఎరగవానన్ను మాతరిష్వా అహం మొత్తం అంతరిక్షమంతా కూడా వీచుతో ఉండేటువంటి మహాశక్తిమంతుడైన వాయువుని నేను ఎరగవా అంటే ఓహో అలాగా నాకు తెలియలేదు చూడు ఈ గడ్డిపోంది కదా ఇది ఇక్కడ పెడుతున్నాను దీన్ని ఎగరగొట్టు చూస్తాను నేను అని అంటుంది ఆ యక్షం అంటే ఆ వాయువు చాలా పెద్ద ప్రయత్నం చేసి ఆ గడ్డిపోత్సని ఎగరగొట్టడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ అయిపోయి సిగ్గుపడి ఇంకా మాట్లాడకుండగా ఇంక డిస్కషన్ ఏం పెట్టుకోకుండా మళ్ళీ వెనక్కి ఇంద్రుడికి దగ్గరికి వెళ్ళిపోతాడు వాయువు ఇంద్రుడు ఎవటో ఎవరో కనుక్కున్నా వారడుతా కనుక్కున్నా నాకేం తెలియలేదని చెప్తాడు అంతేగాని నేను ఎగరగొట్టలేకపోయానని చెప్పడం సో తేలు దొంగలాగా అలాగ సామెత సో అలా చెప్తాడు అప్పుడు ఇంద్రుడి అగ్నిని పిలుస్తాడు హే అగ్ని నువ్వు కనుక్కురా ఈ వాయువును పంపిస్తే పుల్లయ్య వ్యవహారం చేసుకొచ్చాడు నువ్వు వెళ్ళి కనుక్కురా అంటే అప్పుడు అగ్ని వెళ్తాడు హే హే నువ్వెవరంటా నువ్వెవరో అని అడుగుతావు నేనెవరని అడుగుతున్నావు అవును నేనెవరో నీకు తెలీదు చెప్పు ఎవరో నువ్వు నేను అగ్ని నయ ఈ సకల జగత్తును కూడా నేను తెలుసుకుంటూ ఉన్నాను జాతమును పుట్టినది ఏది ఉంటే అదంతా కూడా నాకు తెలుస్తూ ఉంటుంది నేను అగ్నిని అగ్నిని పట్టుకుని నువ్వెవరో అడుగుతావా అంటే ఓహో నీకు అన్నీ తెలుస్తాయి నీ ప్రతాప నేను దేన్నైనా కాల్చేయగలుగుతాను ఏమిటనుకుంటున్నావో ఓ అలాగా ఈ గడ్డిపోసను కాల్చు చూస్తాను నేను ఎలా కాలుస్తావో చూస్తాను అంటే అగ్ని ఆ గడ్డిపోచని కాల్చేందుకు పెద్ద ప్రయత్నం చేసి విఫలమైపోతాడు అప్పుడు మళ్ళీ సిగ్గుపడిపోయి మాట్లాడకుండా వచ్చేస్తాడు అగ్ని ముఖం చూడగానే ఇంద్రుడికి అర్థమైపోతుంది అర్థమైపోయి అసలు ఈ యక్షం ఏమిటో నేనే తెలుసుకుంటాను అని ఇంద్రుడు వెళ్తాడు వీళ్ళ వల్ల కాలేదు నేనే తెలుసుకుంటాను తీరా ఇంద్రుడు వెళ్ళేప్పటికీ ఆ యక్షము డిసప్పర్ అయిపోతుంది కనపడకుండా అంతర్ధానం అయిపోతుంది ఇంద్రుడు మరీ సిగ్గుపడిపోతాడు ఎందుకంటే అగ్నితోటి వాయువుతోటి యక్షం మాట్లాడి దర్శనం ఇచ్చి మాట్లాడి ఏదో ఏదో కొంత రెండు పలుకులు పలికి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చింది ఇంద్రుడి దగ్గరికి వచ్చేప్పటికి అసలు ముఖమే చూపించకుండా అంతర్ధానం అయిపోయింది దాంతో ఇంద్రుడు చాలా సిగ్గుపడిపోయి నమస్కారం చేస్తాడు నేను అహంకారాన్ని విడిచిపెట్టి నమస్కారం చేస్తాడు అప్పుడు హైమవతి ఆ బ్రహ్మవిద్య ఉమాదేవిగా ఉమా హైమవతి అన్నారు హిమగిరి తనయే హేమలతే అనేదో వస్తుంది ఇది హైమవతి సో ఉమాదేవిగా ఆ సాక్షాత్కరించి వరు వెర్రి హే ఇంద్ర నీ ఇంద్రత్వం నీ నీ అహంకారము నీ స్వంతం కాదు ఆ పరబ్రహ్మ యొక్క మహిమయే నీ ఎందు ఇంద్రశక్తి రూపంగా ప్రకటమవుతోంది వరే అగ్ని నీ తేజస్సు నీ స్వంతం అనుకుంటున్నావా ఆ ఈశ్వరుని యొక్క తేజస్సు నీరు నీ ద్వారా ప్రకటమవుతోంది వాయువు నువ్వు కూడా అంతే అని కాద